ముక్కు చిగురు పొరుస్తుంది సపోజ్ నడిచి వెళ్తూ ఉంటారు ఆ పువ్వు యొక్క పనిమణ పర్టికులర్లీ వీఆర్ నాట్ ఆఫ్టర్ దివిడ్ ఇప్పుడు ఐదు గంటలకు టిఫిన్ తిని టైం కాటిది ఈ టైంలో బజ్జీలు మిరపకాయ బజ్జీలు ఇవి బజ్జీలు అనేవి అసలు వేఆర్ డేంజరస్ ఫుడ్ ఎందుకంటే చాలా ఆయిల్ని సక్ చేస్తాయి యూ డోంట్ నీడ్ ఇట్ కొంచెం ఆటలిగా ఉండడం మంచిది ఓ గండ పోయిన తర్వాత రెండు గతులు తినొచ్చు దేని ఫోర్ యు ఆర్ నాట్ సీకింగ్ క్లెషర్ యూ విల్ నాట్ నో పార్టిసిపేట్ అంటే సుఖ దుఃఖములనే ద్వంద్వములకు అతీతంగా మీరు గుణాతీతులుగా ఉండగలుగుతారు కాబట్టి ఈ గుణాతీత అన్నది ఎవరికో వశిష్ఠుడికో వామదేవుడికో హిమాలయాల్లో ఉండే సాధు సంతులకో అది అన్వయిస్తుంది అని మీరు అనుకుంటే మనం ఇక్కడ కూర్చుని భగవద్గీత చదవడం అనవసరం ఇదొక ఈ టైం వేస్ట్ ఇది మన జీవితానికి సంబంధించింది ఇప్పుడు ఇక్కడ మీరు జీవితంలో పునాతీతులై సుఖశాంతులతో వర్ధిల్లగలరు సమదుఃఖ సుఖ భాష్యక సమదుఃఖ సుఖ సమే సుఖదుఖే సహా సమదుఃఖ సుఖ స్వస్థ నేను చెప్పిన మాట ఆల్రెడీ అది నేను కవర్ చేశాను ఎప్పుడైతే సుఖ దుఃఖములనే ద్వంద్వంలోంచి మీరు బయటపడిపోతారో అప్పుడు ఏమవుతుంది సుఖములనంత పరుగులు తీయడము ఉండదు దుఃఖములను తప్పించుకునేటువంటి సమస్య ఉండదు అప్పుడు ఎలా ఉంటారు మీరు స్వస్థులై ఉంటారు స్వస్థులుగా ఇప్పుడు అక్కడ ఏదో నేల ఉందిట అని పరిగెత్తారనుకోండి మేళాన్ని చెప్పేసి మీరు పరిగెత్తారనుకోండి ఇల్లు విధులు పెట్టి ఆ మేళాన్ని పరిగెత్తిస్తారు అక్కడికి వెళ్తే రష్ తోపులాట దుమ్ము నాయిస్ పొల్యూషన్ నాయిస్ పొల్యూషన్కి హెల్త్ మీద చాలా బ్యాడ్ ఎఫెక్ట్ ఉంటుంది ఇండియన్స్ ఆ విషయాన్ని గుర్తించినట్టు కనపడదు ఇండియన్ సొసైటీ ఆ సెన్స్లో మెచ్యూర్ అవ్వలేదు ఆ మెచ్యూరిటీ లేదు నేను సొసైటీ ఏదేదో నాయిస్ చేస్తూ ఉంటారు అవసరం ఉన్న నాయిస్ అవసరం లేని నాయిస్ కూడా చేస్తూనే ఉంటాను ఇప్పుడు రాత్రి మూడు గంటలకి బొయిహన పెద్ద సైర్ అని ఒకటి మోగుతుంది ఏమిటా సైర్ ఇంకెవరికైనా తెలుసా ఓ ప్రతిరోజు మోగదాన్ని ఈ టైంలోనే మోగుతుందా చూసారా రంజాన్ పాటించి వాళ్ళు ఎవరో కొద్ది మంది ఉంటారు మొత్తం బొయ్యని మోగుతుంది అది మూడు గంటలకి మోగుతుంది అలాగా ఆ తర్వాత నాలుగున్నర అయ్యేప్పటికి ఇంకా మాస్కులు టెంపుల్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద గోల కింద ఆ మైపులు పెట్టేస్తారు మైపులు పెట్టేసి ఆ మైపుల్లో ఏదేదో చెప్తూ సో ఈ విధంగా నాయిస్ చాలా ఎక్కువ నాయిస్ ప్రద్యూషన్ రాత్రి పదకొండు గంటలకు ఊరేగింపు ఉంటుంది ఏదో ఊరేగింపు బాధ్యాలు డబ డబ డబ ఓ రైను ఏమీ ఉండదు ఊరికే మొత్త ఇటమే వాటిని ఆ బాజ్యాన్ని కర్ర రుచుకుని కొట్టే ఎంత ఎక్కువ ధ్వని మనం ప్రొడ్యూస్ చేయగలుగుతామో ఈ డబ్బా నుంచి ది గో దాని తర్వాత ఎలక్ట్రిక్ బోర్డు ఒకటి పెట్టి ఇది ఏదో టీకీపీ అని నొక్కుతూ ఉండడం దానికి ఒక క్షూను నా ముఖం ఏమీ ఉండదు ఇది ఇది ఊరేగింపు బాణాసంచ రాత్రి పదకొండు నరకు ఈ కార్యక్రమం ఉంటుంది సో ది సొసైటీ ఈజ్ వెరీ ఇన్సెన్సిటివ్ నాయిస్ పొల్యూషన్ యొక్క విషయం ఏమో తెలుసున్నట్టు ఉండదు ఇట్స్ అ డైక్రేషన్ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ మీరు మేళాకి వెళ్ళారనుకోండి ఏమిటి ఉంటుంది మేళాను నాయిస్ పొల్యూషన్ దుమ్ము ధూళి తోపులాట ఉంటుంది మేళాలో ఏముంటుంది మేళాలు తర్వాత ఇంట్లో ఉన్నారనుకోండి ఎలా ఉంటుంది స్వస్థ అర్థమైంది మీరు స్వస్థ అనే మాట కోసం చెప్పారు స్వస్థ సో వెరీ కాబట్టి ఈ పరుగులు తీయడం సుఖాల వెంట పరుగులు తీయడం సో దుఃఖాలతో దుఃఖాలతోటి సతమతమైపోతూ ఉండడం ఎప్పుడైతే సుఖాల వెంట పరుగులు తీస్తారో దుఃఖాలతో సతమతం అవ్వడము తప్పనిసరి నేను చెప్పాను కదా సుఖము వెంబడే దుఃఖం అంటుంది దుఃఖాలతో సతమతమవుతూ ఉండడు పని పని కట్టుకుని దుఃఖాన్ని ఏది కోరి దుఃఖాన్ని తెచ్చుకోవాలి ఏది కోరి సో మొన్న ఒక అతను జ్వరం పడ్డాడు ఊరు వెళ్ళొచ్చాడు జ్వరం పడ్డాడు జ్వరం పడితే డాక్టర్ దగ్గరికి వెళ్తే యాంటీబయాటిక్స్ ఇస్తాను యాంటీబయాటిక్స్తో జ్వరం తగ్గుతుంది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో నేను అడిగాను మీరు ఇన్ఫెక్షన్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు మీకు ఇలా ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చింది అని నేను అడిగాను ఎందుకంటే అలాంటి ఇన్ఫెక్షన్ ఐ షుడ్ హీ గెట్ దట్ ఇన్ఫెక్షన్ అంటే ఊరు వెళ్ళేదండి అక్కడ వచ్చిందన అదేమిటి అలా ఎలా వచ్చింది యూషుడ్ టేక్ ప్రికాషన్ అంటే ఏం చెప్పడో తెలుసిన ఐస్ క్రీ ఐస్ క్రూ ఐస్ ఫ్రూట్ అంటాను చూడండి అది తిన్నాక ఐస్ ఫ్రూట్ తిన్నావు తినకూడదు పెద్ద అయినా ఐస్ అంటే అదేలా తిన్నావు అయ్యా అని లేనడిగా అంటే నేను తినాలని అనుకోలేదు అందరికీ పంచి పెడితే నా చేతిలో కూడా ఒప్పు పెట్టారు ఎందుకు లేని చెప్పేసి అదే హౌ డీ డీగా డెఫ్ట్ అండ్ డెఫ్ట్ సిద్ధీ థింగ్ యూ షుడ్ నాట్ ఎందుకంటే ఐస్ ఫ్రూట్ అని వాళ్ళు ఐస్ తయారు చేస్తారు ఐస్ దేంతో తయారు చేస్తారు దత్తీ వాటర్తో తయారు చేస్తారు వాళ్ళ దగ్గర ఉన్న వాటర్తో తయారు చేస్తారు వాట్ ఎవరు వాటర్ దేహం దాంతో తయారు చేస్తారు పట్టుకొచ్చి ఐస్ ఫ్రూట్లు తయారు చేస్తారు ఆ చెరువులో నీరు దత్తీగా ఉంటుంది ఆ బ్యాక్టీరియా అన్నీ కూడా ఫ్రోజన్ కండిషన్లో హ్యాపీగా ఉంటాయి ఐస్లో అది తినేస్తే వీళ్ళు రైలు ఎక్కేసి ఎలా దిగేపు జ్వరం వచ్చేసి జ్వరం వచ్చేస్తే ఇప్పుడు ఇంక జ్వరం మామూలు ట్యాబ్లెట్లకి తగ్గదు సెఫరోటాక్స్ అయిన్ ఇలాంటి వివిధ పవర్ఫుల్ బ్రహ్మాస్త్రాలు వంటి యాంటీబయాటిక్స్ పడేస్తే కానీ పోతుంది ఆ యాంటీబయాటిక్స్ వేసుకోగానే జ్వరం పోతుంది కానీ స్టొమక్ అంతా నాశనం అయిపోతుంది నాలుగు రోజులు ఇంకో నాలుగు రోజులు లేక వీడు నార్మల్ అవ్వదు ఈ దుఃఖం అన్నంత ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారు మీరు గ్రహస్థితి బాగుండదండి వార ఈ వారము మీకు ఆరోగ్యపు సమస్యలు ఉండవచ్చును అమ్మంత కరెక్ట్గా చెప్పేశాడు అదే అదే వారఫలవా అది కాదు వారఫలం ఐస్ ఫ్రూట్ తినడము రోడము తెచ్చిపెట్టేదది అది వార అది కరెక్ట్ వారఫలం కాబట్టి ఏది కోరి దుఃఖాన్ని తెచ్చుకోకూడదు తోడా బ్రెయిన్ యూస్ట్ చేయాలి అప్ స్టైడ్స్ ఉంటుంది స్టైల్స్ వేకెంట్గా పెట్టుకోకూడదు హైల్స్ షుడ్ బి అండర్స్టాండింగ్ షుడ్ ఇదే నాలెడ్జ్ షుడ్ ఇదే అంధవిశ్వాసాలు ఉండకూడదు మూర్ఖపు ఆలోచనలు చేయకూడదు ప్రతిదీ కూడా తెలుసుకుని చేయాలి నోట్లో వేసుకోబోతున్నాము అంటే నోట్లో వేసుకోవడం అంటే ఏమిటండదు ఇట్ ఈస్ ది మోస్ట్ సిగ్నిఫికెంట్ యాక్ట్ అది మోస్ట్ సిగ్నిఫికెంట్ ఎందుకంటే మీరు ఏది నోట్లో వేసుకుంటారో అది స్టమక్ లోపల వెళ్తుంది లోపల అన్ని రకముల ఆర్గన్స్ ఉంటాయి లివర్ ఉంటుంది స్పిలీన్ ఉంటుంది ఇంకా ఇవేవో మనకి పేర్లు కూడా తెలియవు ఆర్గన్స్ మౌత్ ఫుల్ ఆఫ్ నేమ్స్ లాటిన్ అన్ని గ్రీక్ నేమ్స్ అన్నీ ఉంటాయి లోపల ఆ పేర్లు కూడా మౌత్ ఫుల్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి ఆ పేర్లు కూడా మనకి తెలియవు సో ఏదో త్వరాసిక్ ఉందంటాడు ఎదుటూ కూడా మనకు అర్థం కాదు అవన్నీ ఉంటాయి సో మీరు ఏదైనా నోట్లో వేసుకుంటే దాని ఎఫెక్ట్ వాటి అన్నిటి మీద ఉంటుంది ఆ నోట్లో వేసుకున్నది పుష్టికరమైన ఆహారం అయితే ఆర్గన్ సన్నిటికి పుష్టి అది కనుక పుష్టికరము కాఫీ ఉంటే ఆర్గన్ సన్నిటి మీద ఒక బుల్లెట్ వేసి కొట్టినట్టుగా అవుతుంది కానీ అవి ఏం చేస్తాయంటే అబ్జార్బ్ చేసుకుంటాయి వాటికి ఒక శక్తి ఉంటుంది వయస్సులో ఉన్నప్పుడు అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటాయి కానీ కొంతకాలానికి దే గివా జస్ట్ గివ్ ఆల్ మీరు కాఫీ తాగుతారు ఓ చెంచాడు సోదర వేసుకుని తాగుతారు లివర్ ఆ చించాడు షుగర్ని లివర్ లెవర్కి వస్తుంది ఆ షుగర్ అంతా కూడా ఆ షుగర్ని అది ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది ఒక చించాడు షుగర్ని ఇన్ మార్నింగ్ గో ఫైవ్ మినిట్స్లో చించాడు షుగర్ లెవర్ మీద పడుతుంది పిల్లి దాన్ని షుగర్ ప్రాసెస్ చేయాలి అదే కాఫీలో ఇంకో జంజా వేయండి రాంజా వేసి కలిసి తాగారు అనుకోండి మగపితే ఆడపిల్లి వరకు ఒకసారి మనసమ్మ పోయిందని ఇంకో జంజా ఎక్కువ వేసేసుకుని తాగేశారు అనుకోండి అప్పుడు ఆ లెవర్ మీద ఒక బుల్లెట్ బదులు రెండు బుల్లెట్లు వేసినట్టు తట్టుకుంటుంది చాలా కాలం తట్టుకుంటుంది దెన్ ఇట్ గివ్ సార్ ఒకసారి లెవర్ వన్స్ ఇట్ గివ్ సర్ యు ఆర్ ఇన్ సీరియస్ స్ట్రబుల్ కాబట్టి దుఃఖములను ఏరిపోని తెచ్చుకోనుట ఎందుకు వచ్చింది సుఖముల వెంబడ పరిగెత్తుట రెండు కలిసి ఉంటారు ఈ రెండింటినీ మీరు ఎప్పుడైతే మానేసినారో అప్పుడు మీరు ఎలా ఉంటారు స్వస్థ స్వస్థుడంటే ఏమిటి ఆరోగ్యంగా ఉంటారు శరీరము ఆరోగ్యంగా ఉంటుంది మనస్సు ప్రసన్నముగా ఉంటుంది శాంతముగా ఉంటుంది మనస్సులో కల్లోలమేమీ ఉండదు మీరు ఆత్మవిశక్తులై ఉంటారు గుణాతీతులుగా ఉంటారు ఇది దేహము ఇది మనస్సు నేను చైతన్య స్వరూపుడము అని దేహంతో మనస్సుతోటి తాదాత్మ్యం లేకుండా తన స్వరూపమునందు తాను నిలిచి ఉంటాడు ఎరుక తన స్వరూపము ఎరుక అల్లకల్లోలంగా కదులుతూ ఉండడము మనస్సు దేహము భౌతికము ఫిజికల్ కాబట్టి నేను ఆ ఫిజికల్ అండ్ సైకలాజికల్ అనే రెండు డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఆత్మస్వరూపమునందు నిష్టను కలిగి ఉంటాము అది కష్టమేం కాదు ఇప్పుడు మీరు ఇలా కూర్చుని ఉండగానే కళ్ళు మూసుకుని మీరు ఇది దేహము చూడండి అలా కళ్ళు చూడండి మీరు ప్లీజ్ డూ దాట్ కళ్ళు దిస్ బాడీ అండ్ దిస్ మైండ్ అప్పుడు మీరు శాంతంగా ఉన్నారు కదా మనస్సులో ఏ ఆలోచనలు సంకల్పాలు ఏమీ లేవు నేను ఉన్నాను ఎరుక తెలుస్తూ ఉన్నాను తెలివినై ఉన్నాము ఇదిగో ఇది మనస్సు ఇప్పుడు కదలడం లేదు కదిలినప్పుడు ఏవో కదలికలు ఆలోచనలు ఉంటాయి ఇప్పుడు ఏ ఆలోచనలు లేవు ఇది దేహము నేను ఉన్నాను ఇప్పుడు కళ్ళు తెరవండి అదే స్వ అంట స్వ దేహము మనస్సు స్వ స్వ అంటే ఆత్మ తెలిసింది కదండి దీంట్లో కష్టమే ఉంది దేహము మనస్సు ఆత్మ దేహం తెలుస్తోందా తెలుస్తోంది మనస్సు ఎలా ఉంది ఆలోచనలు కోపాలు తాపాలు ఉన్నాయా ఇప్పుడు ఏం లేవండి ఇంటి దగ్గరికి వెళ్ళక వస్తాయి ప్రస్తుతానికి ఏం లేవు సరే మనస్సు కామ్గా ఉంది అంటే ఏమీ లేదనమాట మీరున్నారా అని నేనున్నాను అదే స్వస్థ మీరున్నారా లేకపోతే మీరే లేకుండా అయిపోయారా మీరున్నారు కదా స్వ అది స్వ కాబట్టి దేహము మనసు స్వ తెలిసిందండి స్వ దేహము గుణములు మనస్సు గుణములు స్వాతీత ఇప్పుడు మీరు మార్కెట్లోకి వెళ్ళారు మార్కెట్లోకి వెళ్ళారు మార్కెట్లోకి వెళ్తే అక్కడ ఖరీదైన ఆభరణాలు ఉంటాయి ఖరీదైన వస్త్రాలు ఉంటాయి ఖరీదైన పదార్థములు భో భోజ్యములు ఉంటాయి మంచి ఖరీదైన హోటల్స్ అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి ఆ భోగాలన్నీ ఉంటాయి డబ్బు ఖర్చు అవుతుంది ధూళి తోపులాట పోటీ వాడి మీద వీడు వీడి మీద వాడు పోటీ ఇవి కూడా ఉంటాయి ఇటు భోగాలు ఉంటాయి దాని వెంటనే దుఃఖాలు కూడా ఉంటాయి సపోజ్ ఈ మాల్సు మార్కెట్లు మనకి ఎందుకండి అనవసరం కదా ఇంటి దగ్గర ఉండి చక్కగా ధ్యానం చేసుకోవచ్చు కదా సో ఏదైనా ఒక కుర్చీలోనో లేకపోతే పట్టా మీదో కూర్చొని ఇలా ని కూర్చొని ఆ గాలిని శ్వాసని పరిశీలిస్తూ అలా ఉన్నారనుకోవాలి అప్పుడు ఆ మార్కెట్లో ఉన్నటువంటి ఆభరణాలు ఖరీదైన వస్త్రాలు పుచ్చములైన భోజ్యములు వాటితో పాటుగా దుమ్ము రోగాలు తోపుదాక ఖర్చు డబ్బు ఖర్చు అప్పులు ఈ సుఖాలు ఉండవు ఆ దుఃఖాలు ఉండవు మరి ఏముంటుంది స్వస్థ కదా స్వస్థ గుణాతీతంగా ఉండాలి గుణాల్లోకి వెళ్ళిపోకూడదు గుణాతీతంగా ఉండాలి అలాగా తెలుసుకోవడం జస్ట్ దేహకు అంటు ఒక పెద్ద ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఏమన్నా అయ్యో మొన్నటి దాకా బాగానే ఉన్నారు స్వస్థంగానే ఉన్నారు ఇంతట్లయితే హాస్పిటల్ ఎందుకు అవసరమైంది అంటే బాగానే ఉన్నారండి షిరిడి వెళ్ళారు ఎందుకంటే షిరిడి ఎందుకండి ఎనభై ఐదేళ్ళ పెద్ద ఆయనకి ఎందుకు అంటే ఆయన కాదు కొడుకులు తీసుకెళ్తే వెళ్ళారు అదే కొడుకులకైనా తెలియద్దా వాడు వయస్సులో ఉన్నారు వాళ్ళు సిద్ధి అయినా వెళ్తారు లేకపోతే మరో చోటుకైనా వెళ్తారు ఎనభై ఐదేళ్ళైనా ఏం షెడ్డి వెళ్తారు ఇన్ని మోసం పోయారు సరే అక్కడ షెడ్డి అంటే తోపులు అక్కడ ఈ కుర్రాళ్ళు తోసుకుంటారు తోయబడతారు వాళ్ళు తోస్తారు ఈయన పాపం తోయలేకపోయారు తోయబడ్డారు అన్ని కష్టాలు వచ్చి హాస్పిటల్లో జాయిన్ వెళ్ళక ముందు అలా ఉన్నారు స్వస్థ కదా ఇప్పుడు శరిగిలో ఏదో దొరికేస్తుంది అని వెళ్ళి దుఃఖాన్ని అన్ని మోసం తెచ్చుకుని హాస్పిటల్లో ఉన్నారు ఇప్పుడు ఇది స్వయం స్వయంకృతా పదార్థం అని మీకు తెలియట్లేదా నేను గోవో దృష్టాంతాలు అంటే మీకు స్వస్థ అనే కూడా మీకు బాగా తెలియాలని నా ఆకాంక్ష అందుకోసం ఇలాంటి అనేక దృష్టాంతాలు చెప్పాను శంకరుడు స్వస్థ స్వే ఆత్మని స్థిత ప్రసన్న ఇప్పుడు మీరు దేహాంతో ఐడెంటిఫై ఉన్నారనుకోండి దేహంతో ఐడెంటిఫై ఉన్నారనుకోండి ఇప్పుడు ఏమనిపిస్తుంది ఈ దేహానికి ఈ భోగం కావాలి ఆ భోగం కావాలి అనిపిస్తుంది లేదా దీనికి ఈ రోగమో భయం వేస్తుంది కానీ దేహం దేహాన్ని వదిలిపెట్టండి దాన్ని మీరేమీ డిస్టర్బ్ చేయకండి లెట్ ఇట్ గో ఇట్స్ దాని ప్రవాహంలో అది పోతూ ఉంటుంది స్వస్థ మనస్సుని సాక్షిగా దర్శించండి మనస్సుతో మీరు మమేకం అవ్వద్దు మనస్సు సుఖము ఉంటుంది సుఖం వెంట పడద్దు సాక్షిగా చూడండి ఎప్పుడైతే మీరు సుఖదుఖములకు అతీతంగా పోతారో సమదుఃఖ సుఖంగా అయిపోతారో అప్పుడు మీరు మనస్సుకు అతీతంగా వెళ్ళిపోయినట్టే ఎందుకంటే మనస్సు అంటేనే సుఖదుఖము సుఖదుఖములు వేరు మనస్సు వేరు కాదు మనస్సే సుఖదుఖములు సుఖదుఖములకు అతీతుడతా అంటే మనస్సుకు అతీతుడతలే ఎప్పుడైతే మనస్సుకు మీరు అతీతుడైనారో ఇంకా ఎక్కడ ఉన్నటప్పుడు మీరు గుణాతీతమైనటువంటి ఆత్మస్వరూపంలో ఉన్నట్టు దానివల్ల ఏమవుతుందో తెలుస్తుందండి మనస్సు ఒక శాంత స్థితిని పొందుతుంది మనస్సు ప్రసన్నంగా ఉంటుంది శాంతము అయిపోతుంది మనస్సు ఎప్పుడైతే మనస్సు శాంతముగా ప్రసన్నముగా ఉంటుందో దేహము ఆరోగ్యముగా ఉన్నాము మీరు అర్థం చేసుకోవాలి దేహంలో వచ్చే అనారోగ్యాలన్నీ కూడా మనస్సు నుండి వస్తాయి మనస్సు నుండే దేహంలోకి అనారోగ్యాలు వస్తాయి డిసీజ్ ఈజ్ సైకో సోమ్యాటిక్ సైకోలో ప్రారంభమయ్యి సోమా అంటే దేహము దేహంలో ప్రకటమవుతుంది అక్కడికి ఇన్ఫెక్షన్స్ కూడా మనస్సు నుంచే వస్తాయి ఐస్ ఫ్రూట్ ఎగ్జాంపుల్ చెప్పాను అది ఐస్ ఫ్రూట్ తినడం అన్నది మనస్సులో ఉండే వీక్నెస్ కదా అది ఇది మనస్సుది మనస్సుకి ఆ వీక్నెస్ లేదనుకోండి ఐస్ ఫ్రూట్ ఇచ్చాడు అనుకోండి ఏమిట్రా ఐస్ ఫ్రూట్ ఏమిటరా అదో తిని వస్తువ అసలు నువ్వు ఎలా తింటున్నావు అది శుచిగా ఉందో లేదో పరిశీలించేవా అవి ఎవరో డబ్బాలు పెట్టుకొచ్చాడు నువ్వు తినేయడమేనా నువ్వు పంచి పెడుతున్నావు నలుగురికి ఈజ్ ఇస్ వర్త్ డిస్ట్రిబ్యూటీ అని అడగ అని అడిగాడు అనుకోవడం అప్పుడు వీడికి ఏమవుతుంది స్వస్థ కాబట్టి మనస్సు దేహం మనస్సులో డిసీజ్ ఆరంభమవుతుంది దేహంలో ప్రకటన మనస్సు శాంతముగా గలవాడికి దేహములో వయస్సు చేత వచ్చి మార్పులు వస్తాయి తప్ప రోగాలు రావు అలా చిలకలాగా ఉండిపోతాడు వయస్సు వచ్చినా చిలకలా ఉండదు ఉన్న చిలక వయస్సు వచ్చినా చిలక చిలక ఇదైనా ఎక్స్ప్రెషన్ చిలక అంటే యాక్టివ్గా ఉత్సాహంగా ఉంటాడు రోగాలు రావు రోగాలన్నీ కూడా అల్లకల్లోలమైన మనస్సు కారణంగానే వస్తూ ఉంటాయి కాబట్టి ప్రసన్న శాంత అంటే అర్థం ఏంటంటే ఆరోగ్యంగా ఉండువారు అని అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కానీ ఇక్కడ అర్థం మటుకు దేహారోగ్యము అర్థం కాదు దేహమారోగ్యంగా ఉండడం మాత్రమే కాదు మనస్సు ప్రసన్నంగా ఉంటుంది వీడు ఆత్మనిష్ఠుడై ఉంటాడు గుణాతీతుడు సమలోష్టాశ్మకాంచెక్స్ట్ థింగ్ సో చూడండి మీరు వేదాంత క్లాసులు వెళ్తున్నారు మీరేమీ పురాణ కాలక్షేపం వింటలేదు కొంతమంది పురాణ కాలక్షేపం కోసం వస్తారు వాళ్ళ వాళ్ళకి నాట్ అప్రిషియేట్ ది డెప్త్ ఆఫ్ ది టాపిక్ గుణాతీత స్థితి గురించి మాట్లాడుతారు సో కాబట్టి మీరు ఆ టాపిక్ యొక్క డెప్ దాని గంభీరత దాని మహత్వము దాన్ని మీరు ఎప్రిషియేట్ చేయాలి ఇది ఇది డైమండ్స్ యొక్క మార్కెట్ తప్ప చేపల మార్కెట్ కాదు చేపల మార్కెట్లో అయితే కూరగాయల మార్కెట్ కాదు విస్ ఈజ్ ద డైమండ్స్ మార్కెట్ గీత అంటారు నేను శ్రీరామకృష్ణ గారు దృష్టాను ఒక ఆయన ఒక డైమండ్ ఇచ్చి సర్వెంట్ ఒక డైమండ్ ఇచ్చి ఆ కూరగాయల షాపు వాడికి కొనుక్కుంటాడు ఒక ముక్కని పంపించాడు ఈ డైమండ్ కొట్టుకుని కూరగాయల షాపు దగ్గరికి వెళ్ళాడు ఏమయ్య ఇది ఇది ఏమన్నా చూడు తిని అని అడిగాడు అంటే వాడు తీసి చూసి తీసి చూసుకుని పరిశీలించి రెండు కేజీల వంకాయలు ఇస్తా ఇది ఇస్తా అది తెచ్చుకొచ్చేసాడు అతను ఆ పరీక్ష చేస్తున్నాడన్నమాట అక్కడే బియ్యం షాపింగ్ బియ్యం ఉంటారు కదా ఆ షాపింగ్ పంపించాడు ఈ సర్వే అదే వెళ్ళి ఆయనకి అమ్మడానికి చెప్పు అసలు ఏమంటాడో చెప్పాడు అమ్మంటాడు ఒరిగే తెలుసుకురా ఇది వెళ్ళాడు ఆయన ఏమన్నాడంటే చూశాడు ఇరవై కేజీల బియ్యం బస్తా ఇస్తాడు అని వాడు రెండు కేజీలు వంకాయలు ఇస్తా అన్నాడు వీడు ఇరవై కేజీల బియ్యం బస్తా ఇస్తాడు వెనక్కి పట్టుకొచ్చేశారు అక్కడ జ్యువెలర్ షాప్ ఒకటి వాడి దగ్గరకి తీసుకెళ్ళి వాడికి అమ్మ చూపాలి వాడు చూసి లక్ష రూపాయలు ఇస్తారు అంటే వెనక్కి పట్టుకొచ్చేసారు దాని ఖరీదు భగవద్గీత దీన్ని మీరు వంకాయల బేరం లాగా బ్రతకడు సుమా సమలోష్టాష్మ కానించేం పురాణం వాళ్ళు అంటున్నారా కాదు బంగారము మట్టిబిడ్డ రాయి ముక్క మూడు కూడా సే రోష్ట అంటే మట్టిబిడ్డ అష్మ అంటే రాతి ముక్క కాంచన అంటే బంగారపు ముద్ద మూడు కూడా సే ఎందుకు సేము మూడు ఎందుకు పనికిరాలే ఆకలిగా ఉండండి ఆకలిగా ఉండే ఏదైనా ఒకప్పుడు కాఫీ ఏదైనా కుర్ఫీ అలాంటివి ఇష్ట ఉపయోగపడుతుంది కానీ మట్టి బెడ్లు ఇచ్చారనుకోండి ఏం చేసుకుంటావా మట్టి పెట్ట నోట్లో పెట్టుకుంటావా మట్టి పెట్టే రాతి ముక్క రొడ్లు పెట్టుకుంటావా అయితే బంగారపు ముద్ద నగ్బెక్ అంటారు ఇంత ముద్ద ఇచ్చారనుకోండి నోట్లు పెట్టుకుంటావాళ్ళు ఎందుకు పనుకొస్తాయి ఎందుకు పనికిరావు కాఫీతో పాటుగా మట్టిబెడ్డ వేసి ఇది ఇస్తారా రాతి ముక్కిస్తారా బంగారపు ముగిస్తారా లేకపోతే ఒక కుకీ ఇస్తారా కుకీ ఇస్తారు కాబట్టి ఏది వాల్యుయేబుల్ కుకీ మూడు కూడా వేస్ట్ ఎందుకు మాత్రమే మహాత్ములు అలా ఉంటుంది మహాత్ముల యొక్క వైరాజ్యం ఎలా ఉంటుందంటే ఎన్ఫోర్స్డ్గా ఉండదు బలవంతంగా నెత్తి మీద వృద్ధినట్టుగా తెచ్చిపెట్టుకున్నట్టుగా ఉండదు అత్యంత సహజంగా ఉంటుంది సమలోష్టాశ కాంచ మహాత్ములు నడిచి వెళ్తూ ఉంటాడు మట్టి బిడ్డలు కనపడతాయి దానిలో రాతి కనపడతాయి వాటి మీద పాదాలు వేయడు ఎందుకంటే వాటి మీద పాదాలు వేస్తే పాదాలకు నొక్కి కలుగుతుంది ఈ బంగారపు ముద్దలు కనపడతాయి వాటి మీద కూడా పాదాలను వేయడు ఎందుకంటే కాళ్ళు నొప్పులు పుడతాయి పాదాలు వేస్తే నెప్పులు పడుతుంది వాటిని స్పృశించని కూడా స్పృశించారు సమలోష్టాశన కాంత కథ ఉంది రామతీర్థం చెప్పారు ఒక అమ్మాయి రాజకుమారి రాజకుమారు ఒక ధనవంతుని బిడ్డ భర్తని సెలెక్ట్ చేసుకోవాలి స్వయంవరం పూర్వకాలం స్వయంవరం అనేది ఉండేది అమ్మాయిలు తమ భర్తలను తానే సెలెక్ట్ చేసుకునేవారు ఆ తర్వాతి కాలంలో మిడివల్ పీరియడ్లో అనేక ట్యాబుల్స్ సోషల్ కస్టమ్స్ అన్నీ వచ్చి పెద్దలు పెళ్లిళ్ళు చేయటం అనేటువంటి ఒక సిస్టమ్ వచ్చింది అది మంచిగా కూడా ఆ వ్యాఖ్యానం నేను చేయటం కానీ ఒకప్పుడు అమ్మాయిలు తమ భర్తలని తానే సెలెక్ట్ చేసుకునేవారు స్వయంవరము సీతాదేవి సీతా స్వయంవరం అన్నాడా అంటే సీతాదేవికి పెళ్లి చూపుడు తాంబూలాలు అలా ఉండేదా చెప్పండి వేరే చెప్పండి సీత స్వయంవరము ద్రౌపది స్వయంవరము దమయంతి స్వయంవరము శకుంతల స్వయంవరం చేసుకుందా లేకపోతే తాంబూలాల్లో విచ్చుకుని పెళ్లి చేసుకుందా స్వయంవరము వరం అలా ఉండేదా దే ఇప్పటికీ కూడా దయానంద సరస్వతి మహారాజు అని ఆయన ఆర్య సమాజ సంస్థాపకులు ఆయన ఆయన ఏమన్నారంటే పిల్లలకి స్వయంవరమే శ్రేష్టము ఉంటుంది విజేతనే మీకు దయానంద వేద పాఠశాలలు ఉంటాయి ఆర్య సమాజి నార్త్ ఇండియాలో అక్కడ ఉంటాయి ఇక్కడ పెద్ద పాపులర్ కాదు ఇక్కడ కూడా ఏదైనా ఉందేమో మన నాకు తెలీదు వాళ్ళు అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు కూడా వేరు వేరుగా గృహాల్లో ఉండి చదువుకుంటారు వాళ్ళ అమ్మాయిల్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు మీకు నచ్చినటువంటి వాడిని మీరు పెళ్ళాడీ స్వయం వరం ఎక్కడొచ్చి స్వయంవరంలో బాగా చదువుకున్న వాడిని సంస్కారవంతుని మీరే ఎన్నుకోండి అని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు నిజంగా ఎనీవే సో ఈ రా రాజకుమార్తె లేకపోతే ధనవంతుని యొక్క బిడ్డ తన సంపన్నుడు ఆమె భర్తనే ఎన్నుకోవాలి ఆవిడ కండిషన్ పెట్టారు నాతో సమానంగా పరిగెత్తి వాడిని నేను పెళ్ళాలి పరుగు పంద్యానికి వచ్చే ముందు పదివేల రూపాయలు డిపాజిట్ పెట్టాలంట లేకపోతే ప్రతి కూడా వస్తాడు పరుగు పల్లె పదివేలు డి పదివేలు ఆ రోజుల్లో చాలా పెద్ద పడతాం పదివేలు డిపాజిట్ పెట్టి పరుగు పందెం పెడతాము నెగ్గితే ఆవిడ పెళ్ళానుకుంది ఆవిడ తక్కుతుంది పదివేలు కూడా ఇంటికే వచ్చేస్తాయి ఆరు పదివేలకి ఇంటికి వచ్చేస్తాయి ఫెయిల్ అయ్యాడు అనుకోండి పదివేలు లాస్ ఒకడు ట్రై చేశాడు ఫెయిల్ అయ్యాడు ఆవిడ బాగా పరిగెత్తి ఎవడెవడో వచ్చేవారు ఫెయిల్ అయ్యేవారు పదివేలు నష్టపోయేవారు వెళ్ళిపోతే చాలా సుందరి ఒకడు ట్రై చేశాడు ఫెయిల్ అయ్యాడు పదివేలు నష్టపోయాడు మళ్ళీ అప్పో సొప్పో చేసి ఇల్లు వాటిలో తాకట్టు పెట్టి బంగారం అమ్మి మళ్ళీ ఇంకో పదివేలు తెచ్చి మళ్ళీ బాగా కృషి చేసి ట్రై చేశాడు మడిఫై ఇప్పుడు ఓ మహాత్ముడి దగ్గర సలహా అయ్యారు ఆ అమ్మాయిని నేను పెళ్ళాడాలి నాకు నచ్చిందాన్ని నేను ప్రేమిస్తున్నాను నేను కానీ ఈ ఈ పరుపుణ్యంలో నేను ఎగ్గలేకపోతున్నాను ఇది నాకు పెద్ద సమస్య కూర్చుంది ఎలాగా అని ఓ మహాత్ములు అడుగుతాడు అంటే మహాత్ములు ఏమైనా సలహా ఇస్తాడంటే చూడు నువ్వు పని గోల్డ్ గోల్డ్ స్లాబ్స్ బంగారు ముద్దలు గోల్డ్ స్లాబ్స్ ఓ పది సంపాదించు పదివేలు కట్టు ఆ పరుగు ట్రాక్ ఉంటుంది కదా ఆ ట్రాక్లో ఫిఫ్టీ సగం దూరం వరకు అలా వదిలేసి ఆ సగం దూరం అయిన తర్వాత ఈ గోల్డ్ స్లాబ్స్ ఇక్కడ అక్కడ పడేసి అని చెప్పాడు సరే కథ మీరు నాకు క్యాప్టివ్ ఆడియన్స్ అదే చెప్తున్నాను సో ఎనివే రామతీర్థ చెప్పిన కథ సో పరుగు ప్రారంభమైంది ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ సగం దూరం వెళ్ళేప్పటికీ వీడు బాగా వెనక పడిపోయాడు చాలా ముందు ఉంది వెనక్కి చూసుకుంటాను కదా పనికెట్టేపుడు వీడిని రెండుసార్లు అంతకుముందు నేను ఎగ్గింది వీడి మీద వీడిని ఎగ్గడం నాకు పెద్ద పని కాదని ఒక అభిప్రాయం కూడా ఉంది ఆవిడకి వీడు ఆల్రెడీ బాగా వెనక్కి పడి ఉన్నాడు పరిగెత్తుకుంటూ ఒప్పుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు వీడు బాగా ముందుకు వెళ్ళిపోయింది తక్కువ మని బంగరపు స్లాబ్ కనపడింది కనపడేపటికి వెనక్కి చూసింది ఎక్కడో ఉన్నాడు తీసి జేబులో మళ్ళీ పరిగెత్తడం రాడు కొంచెం క్యాచ్ అప్ మళ్ళీ వెనక్కి ఇంకోటి కనపడింది మళ్ళీ వెనక్కి చూసింది వెనకాలే ఉన్నాడు అది కూడా తీసి జేబులో వేసుకుంది ఈ రకంగా నాలుగైదు బరువు పెరిగింది గుర్రాలకి హ్యాండిక్యాప్ లాగా బరువు పెరిగింది ఈ లోపల వాడు క్యాచ్అప్ చేశాడు వాడు నెగ్గాడు నెగ్గిన తర్వాత ఏమైందో తెలుసు అండి ఈవిడ తన భార్య అయింది ఆ గోల్డ్ కూడా మళ్ళీ వచ్చేసింది ఆ పదివేలు కూడా వాడికే వచ్చేసింది కాబట్టి జీవితం అనే పరుగు పడంలో మీరు బంగారం వెంట పడ్డారు ఓడిపోతారు అది కథ కథలో అంతే సందేశం తీసుకోవాలి అంటే మిగతా అంశాలన్నీ వదిలిపెట్టేసి మనకి బంగారము వద్దు పురుషుల మాటలు ఏం చెప్తున్నాడు స్త్రీలకు ఎంతో కొంత బంగారం అది కల్చరల్ అండ్ రెలిజియస్ సిస్టమ్స్ కాబట్టి ఎంతో కొంత బంగారం ఉంటుంది మినిమం బంగారం ఎంతో కొంత ఉంటుంది అదే చెవులకి ముక్కుకి మేడ మంగళసూత్రం ఇచ్చి ఏవో స్త్రీలకు కూడా బంగారం వద్దు పురుషులకైతే ఆశలే వద్దు కాదండి సన్యాసికి మాలకి బంగారం వద్దు మాలకు ఉండాలి దేవుడు దేవుడు బంగారంలో దేవుడు చేసుకుని అది మెడలో వద్దు దేవుడు హృదయం లోపల ఉండాలి కానీ మెడలో వేసుకుంటే కానీ బొమ్మ మెడ వేసుకుంటే హృదయంలో ఉండాలి బయట మెడలో వేసుకుంటే ఓం అని మెడలో వేసుకుంటారు అదేమి పిచ్చి ఓం ధ్యానం చేయాలి తప్ప మెడలో వేసుకుంటే కానీ లాకెట్లు ఇవన్నీ ఈ మెడలో వేసుకోవడం అంత బేకారు పని అదే కానీ మీరు ఏది ఏది మెడలో వేసుకోవాలనుకుంటున్నారో అవన్నీ హృదయంలో పెట్టుకోవాలి బంగారని మాత్రం ఓటు ఇది సాధన స్థాయి సాధకుడికి బంగారానికి దూరంగా ఉండాలి మహాత్ములు బంగారానికి దూరంగా ఉండడం అనేది కూడా ఒక పని కాదు ఎందుకంటే బెడ్డ మొక్కలకి దూరముగా నుండుము అని చెప్పాలా రాతి మొక్కలు పోగులు వేసుకోవద్దు వాటి జోలికి వెళ్ళవద్దు అని పాఠం చెప్పాలా చెప్పక్కర్లేదు అలాగే మహాత్ములకి అయ్యా మీరు మీరు సాధకులు కదా ఈశ్వరుణ్ణి అన్వేషణ ఉపాసనాది చేసుకునే మహాత్ములు మీరు బంగారం లెంకాల పడవద్దు అని చెప్పాలా చెప్పక్కల ఎందుకంటే లోష్ట అష్మ కాంచన ఆర్ జస్ట్ దే ఈ ఎక్స్ప్రెషన్ యొక్క మహిమ ఎటువంటిదంటే దీన్ని శ్రీకృష్ణుడు రెండు సార్లు ఇది ఆరోధ్యాయంలో యోగిని గురించి వర్ణిస్తూ అక్కడ కూడా సమలోష్టాశ్మ కాంచన అనే ఎక్స్ప్రెషన్ అక్కడ కూడా వచ్చింది మళ్ళీ గుణాతీతుడి దగ్గర మళ్ళీ ఎక్స్ప్రెషన్ వచ్చింది మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమో నమ అని ఓ కథ ఉన్నాడు మాతాపుత్ర విరోధాయ కొడుకు భూమి దుండుతున్నాడు తల్లి మధ్యాహ్న భోజనం క్యారియర్ టిఫిన్ పట్టుకొచ్చింది ఒంటి గంటకి వాడు భూమి దొన్నడం ఆపి ఆ ఎడ్లకి నీరు పెట్టి వీడి కొంత భోజనం చేసి మిశ్రమించి మళ్ళీ దున్నుతాడను ఇంటి దగ్గర కోడలు వంటాది వండి ఇచ్చింది తల్లి కూలి పని చేసుకునే కుటుంబం తల్లి పండుకోవచ్చు దున్నుతుంటే కందని శబ్దం వచ్చింది అది బంగారపు బిందె ఆ బిందెలో వరహాలు బంగారు వరహ అది ప్రయోజ తల్లి చూసి వీడి చూసి ఆ తల్లికి ఒక ఈ కథ పరుషంగా ఉంటుంది ఏమనుకోకండి పరుషంగా ఉంటుంది కథ ఆ తల్లికి కూతురు ఆ కూతురు కొంచెం భేద కుటుంబం పక్క తల్లి అనుకుంది ఈ బంగారం కొంత కొంత వీడికి దొరికింది కదా కుక్కానికి దొరికింది ఊరికే దొరికింది దీంట్లో అంత పెద్ద కష్టపడ్డదేమీ లేదు చెల్లెలే కదా వాడికి కూడాను ఓ సగం ఆ కూతురికి ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా దుఃఖం నుంచి దారిద్ర్యం నుంచి బయటపడిపోతారు అని తల్లి అనుకోండి కానీ వీడివ్వడు భార్య విడి ఇవ్వనివ్వడు అని ఆమె మనస్సులో బయలుదేరు వాడనుకున్నాడు తల్లి చూసినట్లయితే ఎంతసేపు వీడికి కూతురికి పెట్టాలనేది కానీ కోడల మీద కొడుకు మీద ప్రేమ తక్కువ భోజనమేమో కోడలు పెట్టాలి కొడుకు పెట్టాలి కానీ ప్రేమ ఏమో కూతురు మీద ఉంటుంది బంగారం ఏమో కూతురికి ఇస్తానంటుంది భోజనం పెట్టే కోడమైతే ఏమీ ఇవ్వదు ఈవిడ దుష్టురాలు ఈవిడ కంటపడకుండా చేయాలి అని భావం వీడిని వదిలించుకుంటే ఈ బంగారం అంతా పసుపు మనం అని ఆవిడ ఈవిడిని వదిలించుకుంటే ఈ కూతురికి బంగారం ఇవ్వడం ఈ సమస్యలు ఏమున్నా ఈ బంగారం అంతా మనమే అని అతను ఊహించుకుని వీడిని వదిలించుకోవడం కోసం ఆవిడ ఆహారంలో విషం పెడుతుంది ఈవిడ్ని వదిలించుకోవడం కోసం వాడు కొడవలతో ఈమెను నరికేస్తాడు కొడవలతో ఈవిడ నరికేసి ఆవిడ విషాన్ని మిశ్రతం చేసిన ఆహారాలను భుజించి వాడు చచ్చి ఆ పక్కన బిందె దాని బంగారం ఉంటాయి ఈ లోపల ఒక బాటసారి ఉంటాడు వారి ముందు ఈ బంగారుపు బిందే కనపడుతుంది కనపడిన వెంటనే అబ్బో ఇక్కడ పడుల్ని మనం తీసుకుంటే చాలా గొప్పగా ఉంటుంది అని అనుకుంటాం ఇంతట్లోకి శవం కనబడుతుంది ఆ ముసలా ఇంతట్లోకి యంగ్ మ్యాన్ వీడి కూలి చేసుకునేవాడి రైతు శవంగా అతనికి మొత్తం విషయమంతా అర్థమైపోతుంది అర్థమైపోయి మాతా పుత్ర విరోధాయ హిరణ్యాయ నమో నమ అని నమస్కారం పెట్టేసి ఆ బిండె ముట్టుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇది కథ మహాత్ములకి అలాగంటే సమస్య కూడా ఉండదు ఎందుకంటే అతని దృష్టిలో బంగారానికి విలువ ఉంది కానీ అది విరోధం తెచ్చిపెడుతుందని దూరంగా పెట్టాడు కానీ మహాత్ములైతే సమలోష్టాశ్మ కాంచమలోష్టాశ్మ కాంచ లోష్టం చ అశ్మా కాంచమాని ఎ సహ సమలోష్టాశ్మ కాంచుపద బహుంద్రీహి అని అంటారు సమాసం పేరు ఇంకా ఆయన అంతకంటే ఏం చెప్పలేదు బహుపద బహుంద్రీహి బహుపదం అన్నది సమాసంలోనే కుటుంబం తరువాత సమలోష్ట తుల్య ప్రియా ప్రియ చూడండి తుల్య సుఖ దుఃఖాలను ఎప్పుడైతే మనం చెప్పినామో సమదుఃఖ సుఖ ఎప్పుడైతే చెప్పినామో మిగతా అన్నీ కూడా దాంతోపాటుగా కరెక్ట్ అయిపోతాయి తుల్య ప్రియా ప్రియ ఏమంటే మీకు ఇది ప్రియము ఇది అప్రియము అనేమైనా ఉన్నదా ఇప్పుడు ఉంది మీకు ఏ కూర ప్రియము ఏది అప్రియము అని మీరు నన్ను అడిగారు అనుకోండి అంటే నేను అంటాను ఆ ప్రశ్నకి సమాధానం నాకు చూడట్లేదు మీరే చెప్పండి అని నేను అంటాను అంటే మాకు వంకాయ ప్రియము కాకరకాయ అప్రియము అని మీరు అన్నారనుకోండి నేనేమంటానంటే నాకు వంకాయ అయినా కాకరకాయ అయినా అని నేను అంటే ఇప్పుడు ఏమైనట్టు నేనేమవుతాను తుల్య ప్రియా ప్రియ అంటారు అప్పుడు ఉందండి మీకు పాయింట్ సో ఇప్పుడు ఓ భక్తుడు ఉండేవాడు ఆయనకి పుత్రవియోగం వచ్చింది పుత్రులు పోయినాడు ఆయన ఏమీ దుఃఖించలేదు అనువుగా ఉన్నాడు ఆయన అడిగారు ఎలా పుత్రులు పోతే దుఃఖించక్కర్లేదా పుత్రులు వచ్చినప్పుడు నేను పండగ చేసుకోలేదు పోయినప్పుడు నేను దుఃఖించటం లేదని ప్రియ ప్రియా ఈ కథ కుండరీకుడు అని మీకు ఏదో కథ మీనుంటాను నేను కుండరీకుడు అని ఒక భక్తుడు ఉండి ఇవ్వడని ఆయన జీవితంలో కథ నేను సంగ్రహంగా చెప్పాను పుత్రుడు పుట్టినప్పుడు పుత్రోత్సవం చేసుకోలేదు వాడు పోయినప్పుడు దుఃఖించబోలేదు కొడుకు అమెరికా వెళ్ళిపోయాడు అమెరికా వెళ్ళిపోయి అక్కడ ఒక బెల్జియం అమ్మాయినో ఫిలిప్పీన్స్ అమ్మాయినో వెళ్ళాడు వెళ్ళాడే ఇంటికి రాలేదు ఎందుకని ఈయన ఏమన్నాడు ఎరా నేను చెప్పిన పిల్లలు పెళ్ళాడు లేదు కనుక నువ్వు కులం ఏమీ లేని పిల్లలు పెళ్ళాడేవు కనుక నువ్వు నా గుమ్మం తొక్కద్దు అన్నాడు అంటే అతను అన్నాడు ఇప్పుడు నీ గుమ్మం తొక్కేయాలని నేనేం అనుకోవటం లేదులే పోన్లే నాకు ఏదో సాధ్యం ఆ రకంగా నేను నువ్వు అన్నావు అలాగే అని అతను రావడం మానేసం ఇప్పుడు ఆ కొడుకు పుట్టినప్పుడు ఈయన ఉత్సవం చేసుకున్నాడు ఆ కొడుకు దూరమైనప్పుడు దుఃఖిస్తూ కూర్చుంటాడు మహాత్ములు ఎలా ఉంటారంటే కొడుకు పుట్టినప్పుడు ఉత్సవము లేదు వాడు దూరమైనప్పుడు ఏడుపు లేదు ప్రియ ప్రియా ప్రియ అంటే మహాత్ములు అంటే ఎలా ఉంటారు వాళ్ళ గుణాతీతలు ఎలా ఉంటారు గుణాలలో పడి గుణముల యొక్క రుక్తిలో పడి కొట్టుమిట్టులు అడే వాళ్ళకి ఇది ప్రియము అది అప్రియము సంసారంలో ఎలా ఉంటారో చెప్పంటారా షిప్ రెక్ ఒకటి అయింది షిప్ రెక్క అయింది అంటే ఆ సముద్రంలో పడి గిలగిల్లా అడుగుతున్నారు జీతాలు కొడుతున్నారు కొడుతుంటే ఈ లోపల ఒకటికి ఓ చాకలెట్ దొరుకుతుంది హీఈ హ్యాపీ ఇంకొకటికి ఏదో చేతికున్న ఉంగరం ఆ నీళ్ళలో జారిపోయింది ఇయర్ఫోన్ హీజ్ అది హ్యాపీ ఇలా ఇలా ఎంతసేపు కొడతారు ఈ చాటిరెట్లు దొరికి హ్యాపీగా ఉన్నవాడు ఏమవుతాడు పోతాడు ఈ ఉంగరం పోయి ఏడుస్తున్నవాడు ఏమవుతాడు ఈ సంసారం మీకు ఉల్లాసంగా వచ్చే కబుర్లు చెప్పడానికి మీరేం రాలేదు కదా ఓకే ఉల్లాసమైన కబుర్లు వినడానికి వచ్చారని ఐ హోప్ సో మరి లదార్థం కదా ప్రియ ప్రియా ప్రియ ఈ సంసారంలో యొక్క ప్రియ అప్రియములు చాలా విదూరంగా ఉంటాయి ఈ సంసారంలో ఏం చేస్తూ ఉంటానంటే రోడ్డు మీద గోతులు తీసి స్తంభాలు పెట్టి పం పండలు వేసి మైకు పెట్టి అల్లరి చేస్తూ బాగా సంఖ్యాగాలుస్తున్నారు అవుతా ఉంటారు ఏమిట్రా ప్రభుత్వం రోడ్డు మీద గోతులు పెట్టేసి రోడ్డు మూసేసి అటు ట్రాఫిక్ వెళ్లకుండా పండలు వేసేసి మైకు పెట్టేసి చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి పోయి విశ్రాంతి లేకుండా చేసేసి చెడగొట్టేసి వాట్ ఆర్ యూ డూయింగ్ ఆల్ దీస్ వైఆర్ యూ డూయింగ్ ఆల్ దీస్ అంటే వాళ్ళ అబ్బాయి వాళ్ళ కొడుకు మూడో బర్త్డే థర్డ్ బర్త్డే అయిపోయాడు ఇంకో సందర్భంలో అటు ట్రాఫిక్కి వెళ్ళడానికి లేదు అక్కడ రోడ్డు మీద పడి భోరు భోరు భోరు మన రోడ్డు మీద పడి ఎందుకురా ఏడుస్తున్నారంటే ఎందుకైనా అడుగుతారు కదా చూడవ వాళ్ళు చుట్టూ ఉన్నారు మధ్యలో ఎవరు చూడు మధ్యలో శవం ఒకటి పడుంది అక్కడ దాని మీద పెట్టి శవం పడేది దాని చుట్టూ చేతి ట్రాఫిక్కి కడ్డు ఏడుపుడు ట్రాఫిక్ని అడ్డగొట్టి అన ఎందుకు ఏడుస్తున్నారంటే వాడు ఎవడం పోయాడు భోజన భౌన్ ఏడుస్తున్నాడు ఇప్పుడు మహాత్ములు ఈ ప్రియాప్రియములైన ఎలా ఉంటారు అలా ఉంటారా అలా ఉంటారా అలా ఉండదు పోయడం భర్తలే అంటే కానీ దాని గురించి చేసేది ఏది లేదని కామ్గా ఉంటాం ఎవరన్నా పోయాడు అనుకోండి అదే తీసుకెళ్ళి శ్మశానంలో తగలబెట్టండి ఆ కర్మకాండతో పూర్తి చేసేదండి దీనికోసం ఊరికే అంత గగ్గోలు పెట్టకండి అలా ఏడవడం అనవసరం రెండు మీద ఇంట్లో ఏడవండి ఏం చేసి ఇంట్లో కూడా ఏడవద్దు హరే రాము హరే అంతే తప్ప అలా ఉంటే అడవకుండా అనవసరంగా అంత ఉన్నా తుల్య ప్రియా ప్రియ శంకర ప్రియ అియ ప్రియా ప్రియే తల సమే ఎయం తుల్య ప్రియా ప్రియ ఇప్పుడు దృష్టాంతాలన్నీ కూడా సమకాలీన జీవనానికి సంబంధించినవి ఉండాలి లేకపోతే ఆ పాఠం మనకేమి ఉంటావు ఇందుకోసం దృష్టాంతాలు అలాగే ఉంటాయి ఒకడు పరీక్ష పెద్ద పార్టీ ఏమిటంటే అంత పార్టీ ఏమిటంటే టెన్త్ క్లాస్ రాశాడు ఇంకొకడు పిహెచ్డి డిగ్రీ ఇచ్చారు వాడు వాడు నడిచిపోతున్నాడు ఏమయా ఇతని కోసం వెతుకుతా ఎక్కడ కావో అక్కడ వెతిపోతున్నాడు అంటే పిహెచ్డీ ఇచ్చారు దానికోసం పోతున్నాడు పిహెచ్డీ పిలుచుకున్న వాడు ముఖంలాగే ఉంది వాడు ముఖం అలాగే వాడు ఎప్పుడో అలాగే ఉంటాడు కావడం ఎలా ఈరోజు ప్రత్యేకతంటే ఏముందో అంత మామూలు ఏమిటో డిక్లేర్ ఏదో చేశారట ఏం డిక్లేర్ చేశారు అంటే కాదు నీకు పిహెచ్డీడి ఇందాకనే పిహెచ్డీ డిక్లేర్ ఇవి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి పార్టీ టెన్త్ క్లాస్ పాస్ అయ్యి మహాత్మలు ఎలా ఉంటారు తుల్య ప్రియా ప్రియ ఈ దృష్టాంతాలన్నీ నెగిటివే ఉంటాయండి ఎందుకంటే పాజిటివ్ దృష్టాంతం ఉండదు ఎలా ఎలాగే పాజిటివ్ దృష్టాంతం ఎలా చూపిస్తారు చెప్పండి మీరు మీరు పాజిటివ్ దృష్టాంతం ఉండదు తుల్య ప్రియాప్రియ చెప్పాలంటే ఎవడైతే ప్రియా ప్రియములదో అతుల్యముగా స్వీకరిస్తూ ఉంటాడో వాణ్ణి చెప్పి ఇలా ఉండడు అని చెప్పాల్సింది బోస్ ఓకే తర్వాత ధీర ధీర అంటే కరే బిఎస్ పెర్సన్ అని అర్థం కరేది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసిన ధీమా జ్ఞానం నుంచి వస్తుందో కరే ధీ అంటే జ్ఞానం ఇప్పుడు ఆ త్రాడు చూసి పాముని భ్రమ పడ్డవాడికి ఎన్ని మంత్రాలు వల్లి వేస్తే ఖరీదు చూస్తుంది ఎన్ని ఔషధులు దగ్గర పెట్టుకుంటే ఖరీదు చూస్తుంది ఎలా వస్తుంది ఎన్ని తాయెత్తులు పెట్టుకుంటే ఖరీదు వస్తుందండి ఖరీదంటే ధైర్యం ఇప్పుడు ఒక ఏదో దెయ్యం ఏదో భయం వేసింది మూట వాడు తాయెత్తి ఇచ్చాడు వీడు తాయెత్తు కట్టుకున్నాడు తాయెత్తు కట్టుకుంటే వీడికి ధైర్యం ఉన్నట్టాయెత్తు కట్టుకున్న వాడికి ధైర్యం ఉన్నట్ట ఆయత్తు కట్టుకున్నాడంటేనే వాడు తిరిగి పందా అని తెలిసింది కదా వాడు వాడు హీల్ నాట్ అయితే ఖరేజ్ చేసుకోవచ్చారు కాబట్టి జ్ఞానము ఖరేజ్ ఇది గోట్ కదా ఎవడు జ్ఞానము వాడే ధైర్యము అది త్రాడు పాము కాదు ఇప్పుడు వాడు విశ్రాంతి ఈ పిల్లలు మేళా ఇండి మేళాను ఉంటాయి తీర్థంలో ఉంటాయి అక్కడ అడాయిస్తే బొమ్మలు కూడా అమ్ముతూ ఉంటాయి దాంట్లో పాము బొమ్మ రబ్బరు బొమ్మ వీళ్ళు అనాయించి పంపకొచ్చారు వీళ్ళు అడడగం వండికి వెళ్ళదు ఒక్కడే బొమ్మ వీళ్ళు ఆ బొమ్మతో ఆడిపిస్తున్నారు పాము పాము బొమ్మ ఒక ఆయన గడిచి వెళ్తున్నాడు రోడ్డు వీళ్ళందరూ గోడ వెనకాల నచ్చారు ఈ ఆడ అదే ఈ మనం ఆటపట్టు ఈ పాము బొమ్మని అడాయిస్తాడు ఆయన పామును చూసి ఉలిక్కి పడి పారిపోయాడు అక్కడ విషయం వీళ్ళందరూ హా అని నవ్వుకున్నారు మళ్ళీ పాము వీళ్ళకి బాగుంది ఈ ఆట మళ్ళీ ఆ బొమ్మని తీసుకున్నారు ఈ లోపల ఎందుకు ఆయన ఈ పావు బొమ్మను అలా చేశాడు జస్ట్ ఆయన చూశాడు ఆయనకి అర్థమైపోయింది విషయం ఏమిటి ఇది రబ్బరు తప్పు పాము కాదు అని తెలుసు అలా ఉండి అది ఇలా చుట్ట చుట్టూ జేబులు వెళ్తారు వెళ్ళిపోతుంటే వీళ్ళందరూ వెనకాలు పడ్డారు అంకులు అంకులు మా బొమ్మ మాకు ఇచ్చేసే అంటే బొమ్మ ఏమిటి రాని అడిగాడు పాము పాము పాము మీద ఏం లేదు పాము ఏమి లేదు ఇంకా కాదు మరి మీరు నా మీద విసిరలేదు కదా మరి నేను భయపడాలి కదా కాబట్టి లోపల పెట్టుకుని నాకు ఖాళీగా ఉన్నప్పుడు దాన్ని చూసి నేను భయపడతాను మీకు నా మీద విసిరిన పాము మీకెందుకు ఇంకా అన్నాడు కాదంటే క్షమించండి మాకు పొరపాటు ఇంకెప్పుడు ఎవరి మీద విసరదు కదా వేశారా ఇచ్చేశారు జ్ఞానం యొక్క మహిమ నుంచి ఉందండి మీరు మీ భయాలకి అలాంటి సొల్యూషన్ తీసుకోండి తప్ప పిచ్చి పిచ్చి సొల్యూషన్స్ వెంట మీరు మీకు ఏదైనా భయాలు ఉంటే ఆ భయాలకి జ్ఞానపూర్వకమైన సొల్యూషన్ మీరు ఒక అమ్మగారు నాతో అన్నారు మా పిల్లాడు బాగా పైకి వస్తాడో రాడో అని భయంగా ఉంది అని నేనున్నాను చూడమ్మా ఇంకా వాళ్ళేళ్ళు టైం ఉంది కదా యూలోపలో మోడీ గారు ఉద్యోగాలన్నీ సృష్టిస్తున్నారు మేక్ ఇన్ ఇండియా ఏదో ఉద్యోగం వస్తుంది భగవంతుణ్ణి శరణాగతి చేసి మనం అందరి క్షేమాన్ని కోరుకోవాలి మీ పిల్లాడు ఒక్కడే భారతదేశంలో పదిహేను మిలియన్ పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన పాపం ప్రయత్నం చేస్తున్నారు మీ వాడికి దొరుకుతుంది మీరు ఈశ్వరుని శరణు వేడి ఉత్సాహంగా ధైర్యంగా ఉండండి అని నేను అంటే ఆవిడన్నా మీరుతో మంత్రం ఇస్తారని తాజెత్తిస్తారని నేను వస్తే మీరు ఇలాంటి కంబుడు చెప్తున్నారు ఏమిటి అంటే చూడండి ఇదే మంత్రము ఇదే తాజెత్తు నేను చెప్పిందే మంత్రము అదే తాజెత్ ధీర ధీమా ఎవడు ధీమంతుడో వాడే ధీడు ఎవడు అండర్స్టాండింగ్ ఉన్నవాడో వాడే కరేజియస్ పర్సన్ అజ్ఞానంలో ఉన్నవాడు ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడు తప్ప వాడికి కరేజ్ అంటే తెలియదు ఈ శ్లోకం రేపు ఫినిష్ చేద్దాం ఓం పూర్ణమ పూర్ణమి పూర్ణ పూర్ణము దీయతే పూర్ణస్ పూర్ణమాదా పూర్ణమేవాశిష్యే శాంతిశాంతి ఓం త్ర్యంబామహే సుగంధి పుష్ివర్ధనమివనాోర్ముక్షీయ మామృత ఓం ప్రియజామేషు గంధి పుష్టివర్ధనం పూర్వాకమివ బంధనా మృత్యోన్ముక్షీయ మామృతాత్ ప్రియ